కాబట్టి దానికి పురుష అని పేరు పెట్టారు ఈ దేహంలోనే ఉన్నాడు పురుషుడు అయితే ఈ దేహంలో ఉన్నాడు కదా ఉన్నాడా అయితే ఇంకేమి దేహం అయిపోతాడు అవడు దేహం లాంటివాడు అయిపోతాడు అవడు ఆరు నెలలు ఉంటే వాడు మీరవుతారు ఇక్కడ అవరా ఇప్పుడు నది ప్రవహిస్తోంది కొండ ప్రతిఫలిస్తోంది ఆ కొండ నదిలో గత లక్ష సంవత్సరాల నుంచి ప్రతిఫలిస్తోంది ఆ కొండ నది వలె కొంత చలనం ఏమైనా వచ్చిందా కొండకి రాలేదు కాబట్టి ఈ దేహంలో ఉన్నప్పటికీ పురుషుడు దేహాదుల కంటే పరముగానే ఉంటాడు పర సుపీరియర్ దేనికంటే సుపీరియర్ అంటే అవ్యక్త పరహ అంటున్నారు అంటే ఈ దేహం కంటే సుపీరియర్ ఇంద్రియము మనస్సు బుద్ధి వీటన్నిటికంటే సుపీరియర్ వీటి అన్ని ఇవన్నీ కూడా ఏ ప్రకృతి నుంచి పుట్టేయో అవ్యక్త ప్రకృతి మాయాశక్తి ఇవన్నీ వ్యక్తములు ఈ వ్యక్తములన్నీ ఏ అవ్యక్త తత్వం నుంచి పుట్టేయో దానికంటే కూడా వరహుడు ఈ బల్బులో ప్రకాశిస్తున్న ఎలక్ట్రిసిటీ ఇది ఆ బల్బు కంటే వరహ కాదండి టెలిఫోన్ అక్కడ ఎలక్ట్రిక్ పోల్ మీద రెండు వందల ఇరవై దానికంటే కూడా పదాహ సబ్ స్టేషన్ ఆరు వందల అరవై దానికంటే కూడా పారాహ పవర్ స్టేషన్లో పదివేల ఓల్ట్స్ ఉందండి అంటే దానికంటే కూడా పారాహ అక్కడ పదివేల ఓల్ట్స్ ఉంది కానీ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఎలక్ట్రిక్ పవర్ సృష్టింత విద్యుత్తులో పది లక్షల ఓల్ట్స్ ఉంటుంది విద్యుత్తులు విద్యుత్తు మేరికా గ్రహాంతరాలకి నక్షత్ర మండలాలకి పోయినట్లయితే ఎలక్ట్రిక్ పవర్ యొక్క పవరు సూర్య మండలాలలో అత్యద్భుతమైన ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది కాబట్టి దేని ఎందు ప్రక ప్రకటమవుతోందో కూడా పరము అయి ఉన్నది ఆత్మచైతన్యము ఇదే అంటే ఏమిటి అశ్విన్ దేహేష్మిన్ పురుష పర అంటే ఆ వాక్యానికి అర్థం ఏమిటంటే అస్మిన్ దేహే వర్తమానోపి పురుష పరహ అనర్థం పరోభవతి రాజుగారు గుడిసెలో ఉన్నారు అంటే గుడిసె కంటే గుడిసెలో ఉన్నప్పటికీ గుడిసె కంటే గొప్పవాడాలి అలాగా దేహేస్మిన్ పురుషకు పర ఈ దేహమునందు పరహ అతి ఈ దేహమునందు ఉన్నది లేదా దేహే వర్తమానోపి దేహమునందు ఉంటూ ఉన్నప్పటికీ దేహము కాదు దేహము వంటిది కాదు దేహము కంటే పారము దేహ దేహమునందు ఉంటుంది కదా దేహేష్మిన్ అస్మిన్ దేహే వర్త దేహమునందు ఉంటుంది కానీ దేహో నభవతి దేహమో దేహాత్ పరో దేహము కంటే ఉత్తమం అవుతుంది దేహము కంటే సుపీరియర్ అవుతుంది ఈ మాట ఇది కూడా సంక్షేమంలో వచ్చింది పురే దేహే నైవ పుర్వన్న కారయణం ఆత్మచైతన్యం ఎక్కడ కలదు నవద్వాదముల యొక్క పురము అయినా ఈ దేహం ముందు కలదు అశుచి నిలయము అనదగిన ఈ దేహం ముందు గలదు ఇప్పుడు మట్టిలో మాణిక్యం మట్టిలో ఉండే కానీ మాణిక్యం వజ్రాలు ఎక్కడి నుంచి వస్తాయి మట్టిలో నుంచే వస్తాయి రాళ్ళ నుంచి వస్తాయి కానీ చాలా విలువైంది మట్టిలో నుంచి మట్టి కంటే గొప్పది మట్టిలో ఉన్నా మట్టి కంటే గొప్పది వాళ్ళ గుట్టలో ఉన్నా రాళ్ళ గుత్త కంటే మద్యము గొప్పది అలాగే ఈ దేహమునందు ఉన్నప్పటికీ దేహము కంటే సుపీరియ ఉత్తమ పురుష స్వన్య పరమాత్మే చుదాహృత ఇది అధ్యాయంలో దీన్ని మళ్ళీ ఇంకోసారి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఈ పురుషుడు పడు ఉత్తముడు ఉత్తముడు కుత్ ఉత్తర ఉత్తమ కు కుత్ గొప్ప ఉత్తర ఇంకా గొప్ప ఉత్తమ అన్నిటికంటే గొప్ప ఉత్తమ పురుష అన్య ఈ దేహము కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే బుద్ధికంటే వీటన్నింటి రూపముగా ప్రకటనైన ఆ మాయాశక్తి కంటే కూడా అన్య ఇదంతా కూడా మనము పదిహేనో అధ్యాయంలో చూడబోతూ ఉన్నాము పదిహేనో అధ్యాయం అంటే ఎంతో దూరం లేదు పదమూడో అధ్యాయం చాలా మటుకి మనం ఫినిష్ చేసి చాలా ప్రోగ్రెస్ చేశాము పద్నాలుగు సరళంగా ఉంటుంది కొంచెం పెద్దది పద్నాలుగో అధ్యాయం చెప్పకపోతే పదిహేనో అధ్యాయంలో వచ్చేస్తుంది ఆ శ్లోకం రెండు వేల పదహారులో విల్ వి హోప్ఫుల్లీ కాబట్టి ఈ దూరం ఎంతో ఈ శ్లోకం ఎంతో దూరంలో లేదు మొత్తానికి అక్కడ ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు ఇంతకు ముందు కూడా చెప్పాడు ఏమని క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి ఇది ఉపన్యస ఇదే విషయాన్ని అంటే ఇక్కడ ఈ దేహంలో ఉంటున్నదే పరమాత్మ అనే విషయాన్ని ఇంతకుముందు కూడా క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్రము ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఈ క్షేత్రమునందు ప్రకటమవుతో ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్న తెలివి ఎదుక ఏ చైతన్యము దాన్ని క్షేత్రజ్ఞ ఆ క్షేత్రజ్ఞుడు నేనేరా బాబు అని చెప్పాడు ఇంతటి నేనేంటే ఈశ్వరుడను క్షేత్రజ్ఞాపి మాం బిద్ధి క్షేత్రజ్ఞుడు క్షేత్రం అని అనుకోవద్దు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి క్షేత్రజ్ఞుడు అయోగ్యుడు అని అనుకోవద్దు పూటకోళ్ళమ్మ పూటకోళ్లమ్మ కథలు విని ఉంటారు నేను పూటకోళ్ళమ్మ ఉండేది ఆ ఊరికొచ్చిన బాట సాధనకి అర్ధ రూపాయలు తీసుకుని భోజనం రాజుగారు మారువేషంలో తిరుగుతున్నాడు తిరుగుతో అసలు పూటకోళ్లమ్మ ఇంటికి వెళితే అక్కడ బాటసార్లు అందరూ చేరుతారు కాబట్టి లోకాభార్తలన్నీ తెలుస్తాయి ప్రపంచంలో ఏమవుతుందో తెలుస్తుంది అనేది చక్కటి చోటు కాబట్టి రాజుగారు మారువేషన్లో ఆయన కూడా ఒక బాటసారి వరీ దాంట్లో ప్రవేశించారు ప్రవేశించి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు లోకంలో ఆయన రాజ్యంలో ఉండే పరిస్థితులన్నీ ఆయనకు అవగతమైనవి ఆయన కూడా అందరితో పాటుగా ఆవిడ భోజనం వడ్డించింది భోజనం మామూలుగా ఆయన అందరితో పాటు ఆయన చేస్తున్నాడు ఆవిడ ఒడ్డించి నువ్వు ఇచ్చి అర్ధరూపాయికి చాలేమయ అన్నట్టుగానే ఆవిడ వడ్డి అందరితో పాటుగా అర్ధరూపాయించి బయటకు వచ్చింది ఆ తర్వాత మంత్రి గారు చెప్పారు ఏమా నిన్న రాత్రి నీ దగ్గరికి అక్కడ భోజనం చేశాడు అవునా ఆ తరఫున్నాడు అవును ఆయన ఎవరో తెలుస్తున్నాయని అడిగాడు ఎవరేమిటి ఎవరో బాధసారి వెళ్ళాడు అర్ధరూపాయిచ్చాడు భోజనం అందరికి పెట్టినట్టే పెట్టాడు అయ్యో మన ఊరు రాజుగారు అంటే ఆవిడ అయ్యో అయ్యో గుండె బాధేసుకుంటావు అయ్యో అయ్యో రాజుగారిని ఆయన్ని నేను అవమానం చేసేసాను ఆయన కొంచెం పెరుగు వేయమంటే నువ్వు ఇచ్చిన అదుపుపైన చాలా అయినా కూడా వేయడం కూడా వేయలేదు ఎంత పొరపాటు అయిపోయింది అదే ఆవిడ తలబుట్టుకుంటుంది సో అలా ఉంది మన బ్రతుకు ఎక్కడో పరమాత్మ కోసమని మొత్తం ప్రపంచం అంతా వెతికేస్తున్నారు జనాలు పరమాత్మ వైకుంఠంలో ఉంటాడని ఒకడు కైలాసంలో ఇంకొకడు అయ్యా ఆ వైకుంఠం నీలోనే ఉంది రా వాళ్ళు ఆ కైలాసం కూడా నీలోనే ఉంది కాదు హేవన్లో ఉంటాడని ఇది ఇది కొత్త పంథ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ అని ఆ హెవెన్ అన్నవాడే చెప్పాడు ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ దేవుడి సామ్రాజ్యం అదే నీలోనే ఉండదురా దేవుడి సామ్రాజ్యం కనుక ఆ పరమాత్మ క్షేత్రజ్ఞించాతి మాం విద్ధి అని ఇది చె ఉపన్యస్థ అని ఇంతకుముందు వివరముగా చెప్పడమైనది వ్యాఖ్యాయ ఉపసంహృత అంతకుముందు ఊరికే మాటవలసి క్షేత్రజ్ఞాపి మాం విద్య అని చెప్పడం కాదు దాని మీద ఇంత కొడుకు వ్యాఖ్యానం చేసాం మనం క్షేత్రజ్ఞ భాష్యం సుమారు పది పదిహేను క్లాసులు అధ్యయనం చేసి ఉన్నాము నిస్తారంగా వివరంగా మనం చదివి ఉన్నాము ఉండి దాన్ని కూడా చేసినాము దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి భగవానుడు మనకి గుర్తు చేస్తున్నాడు పురుషం ప్రకృతి సర్వ వర్తమానోపీ నభూయోభిజాయతే యహా సహ యహ ఎవడైతే సహ వాడు యహ సహ వచ్చిందంటే మానవమాతృలు అని అర్థం ఏ మనిషి అయితే వర్ణం వర్గం కులం ప్రాంతం దేశం ఆశ్రమం ఇవన్నీ కూడా సెకండరీ ఎవడైనా సరే మనిషి అన్నవాడు యహ ఏం చేయాలి ఇప్పుడు వాడు వేస్టి తెలుసుకోవాలి మనిషి అన్నవాడు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఏమం వేస్తి ఈ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకోమంటే మా అమ్మ గురువు గారు చెప్పారండి లేకపోతే తాతగారు ఎలా చెప్పారండి మా అమ్మగారు ఇలా చెప్పారండి అలా అనుకోవడం అలాగా పర మూఢ పరప్రత్యయనీయ బుద్ధి వాళ్ళు ఎవరో చెప్పేది కాబట్టి మేము అలా స్వీకరించాము అనే ఘటాధుగతిక ప్రవృత్తి అంటే వీళ్ళందరూ నడిచిన దాటిని నేను నడుచుకున్నాను కాబట్టి ఇదే దారి అనే ధోరణి తగదు అలా ఉండాలంటే శాస్త్రీయమైన జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి అని శాస్త్రాన్ని పట్టుకోవాలి తర్వాత ఆ శాస్త్రాన్ని బోధించేటువంటి ఆచార్యాన్ని పట్టుకోవాలి ఆ తర్వాత అక్కడితో కూడా అవ్వదు ఆ తర్వాత ఆ శాస్త్రాన్ని మీరు యుక్తితో మీకు అన్వయించుకుని దాన్ని చదువుకుని తెలుసుకుని ఆలోచించుకుని ఆకలింపు చేసుకుని అనుభవానికి తెచ్చుకొని మీరు స్వంతం చేసుకోవాలి అదే అధ్యయనం అంటే అంతే తప్ప వీళ్ళు ఎలా చెప్పారండి వాళ్ళు ఎలా చెప్పారండి అంటూ సో అది అర్థం లేని ప్రభుత్వ అది ఇంటలెక్చువల్ లేజినెస్ అంట వీళ్ళు ఎలా చెప్పారు వాళ్ళు ఎలా చెప్పారు తను తెలుసుకో చక్రీవాడు చాలా చెప్తారు తను తెలుసుకోవాలి సో యహా వ్యక్తి తెలుసుకోవడానికి ఇక్కడ ప్రముఖ స్థానాన్ని ఇస్తారు భగవద్గీత అంతా అలాగే ఉంటుంది అంటే ఇంకేం చేయక్కర్లేదా అంటే చూడు చేసివేవో చేస్తూనే ఉంటారు అయ్యివేవో అవుతూనే ఉంటుంది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవడం ముఖ్యం మనిషికి ముఖ్యం తెలుసుకోవడా చేయడమా తెలుసుకోవడం చేయడం ఉంటుంది చేయడం దా దాని దారి అది ఉంటుంది ముందు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి ఏదైనా సందర్భం ఉంటే చేస్తాను అయితే ఉంటాను ఏం చేయాలో తర్వాత ముందు తెలుసుకోవాలి కాబట్టి ఏదైనా అనారోగ్యం చేస్తుంది అనుకోండి అనారోగ్యం చేస్తే కడుపులో నొప్పి వచ్చిందండి ఏదైతే ట్యాబ్లెట్లు వేసుకున్నానండి అలా అలా ఉండకూడదు ఏమిటో అసలు అనారోగ్యం అంటే తెలుసుకోవాలి దాన్ని డయాగ్నాస్టిస్ అంటారు అది తెలుగులో రోగ నిదానము అంటారు తెలుసుకోవాలి ఎందువల్ల ఈ అనారోగ్యం కలిగింది తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ట్రబుల్లో పడతాం మనం చిన్న ఆనంద మహారాజు ఒక కథ చెప్పేవాడు ఒక ఆయనకి కడుపులో మంట నొప్పి చిన్నది అరగదు కడుపు అంతా అధికారంగా ఉంటుంది అప్పుడప్పుడు వారికి వస్తుంది ఈ రకంగా గ్యాస్ట్రో ఎందుకే గ్యాస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఆయన నానహింస పడేవాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్న ఆయుర్వేదం వాళ్ళు ఓ మంది చెప్తారు హోమియోపతి వాళ్ళు ఇంకో మంది చెప్తారు ఇంకా అలోపతి వాళ్ళు అయితే చెప్పను అక్కడ ఆయుర్వేదం వాళ్ళైతే వాసవానిష్టమో ద్రాక్ష అనిష్టమో ఇది కాదు అది కాదు ఉంటారు వీటి అన్ని అన్ని అరిష్టాలు తాగేసాయి అది ఏమీ సెటిల్ కాలేదు నక్స వామికాలు నాట్రన్ ఫాస్ట్లు అన్నీ వేసేసుకున్నాడు ఎన్ని వేసుకోవాలో అన్నీ వేసేస్తున్నాం అది సెటిల్ కాలేదు హోమిప్రజోనులు రానితిలు తర్వాత ఇవన్నీ నింగేశాడు తర్వాత మొత్తం ఆయుర్వే అలోపతి మందులన్నీ నియ్యా పోవాలేదని అది అలాగే పదేళ్ళు గడిపాడు అలాగే ఓ రోజు ఎక్కడో పెళ్లికి వెళ్ళాడు పెళ్లివారి ఇంట్లో ఇలా టేబుల్స్ వేసి భోజనాలు పెడుతున్నారు ఈ పనికి ఆ పనికి వీడు ఆ పెళ్లివారిలో ఒకడు డెంటిస్ట్ కూర్చుని అనుభవజ్ఞుడైన డెంటిస్ట్ అనుభవజ్ఞుడైన డెంటిస్ట్ ఏదో ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు భోజనాలు చేస్తున్నారు ఇద్దరికి బాగా పరిచయం అయింది స్నేహభావం కూడా కలిగింది ఆ పెళ్లి సందర్భంగా ఆ డెంటిస్ట్ ఈయన భోజనం చేస్తుంటే ఆయన అనుభవం గలవాడు కదా కాబట్టి మీ పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉందండి అంటే పళ్ళలో నాకేమేం ప్రాబ్లం ఎప్పుడు నొప్పిరా లేదు అంతా బాగానే అలా కాదు మీరు నాకు మీ పళ్ళలో ప్రాబ్లం ఉన్నట్టు తెలుస్తోంది మీరు నవీ పద్ధతి మీ పళ్ళు నేను చూశాను మీకు సం ప్రాబ్లం వేసే రేపు ఒకసారి మా డెంటిస్ట్ ఆఫీస్కి రండి అని ఈయన నాకు డెంటల్ ప్రాబ్లం ఏమి లేదా నా ప్రాబ్లం అంతా పొట్టలో తప్ప పళ్ళకేమీ అయినా మీరు రమ్మ ఫోన్ నా నా కోసం రండి ఉన్నాడు డెంటిస్ట్ వెళ్ళాడు ఈయనకి ప్రాబ్లం డెంటల్ అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ అదో ఉంది అది అలాగా పట్టేసి వీడు చిన్న ప్రతి ముద్దలోనూ ఈ డెంటల్ ప్రాబ్లము అది పొట్టలోకి పోతుంది దాని మూలంగా ఆరోగ్యంగా ఉన్న పొట్ట కూడా ట్రగులు ఆ ట్రబుల్తో సతమతమవుతూ ఉన్నాడు ఆయన ఎంటీసైడ్ అంటే ఏదో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదో చేసి మొత్తానికి ఆ ఇన్ఫెక్షన్ సరిపేసేసాడు సరి చేసేస్తే పొట్ట దివ్యంగా ఉంది ఆరోగ్యం వైపు చేసే మీకు అసలు చెప్పానంటారు రోగ నిదానము అనారోగ్యం ఉన్నట్లయితే అది ఏమిటి దాని మూలం వరకు తెలుసుకోవాలి దాని కాజ్ ఏమిటి అది ఎలా వస్తుంది కరెక్ట్గా తెలుసుకోవాలి తెలుసుకుంటే దాన్ని మందు తర్వాత వచ్చేస్తుంది మందు వేసేసుకోండి తెలిసి రోగం సరిగ్గా తెలిస్తే మందు వేసుకోవడం సమస్య ఉందండి ఏమి సమస్య కాబట్టి తెలిస్తే ఏమైంది మందు వేసుకోవాలి పచ్చం చేయాలి ఇలాంటి కబుర్లు అవి ఎందుకు ఉపయోగపడే కబుర్లు కావు తెలుసుకోవాలి ఒకసారి తెలిసి నాలెడ్జ్కి ఉన్న పవర్ ఎలా ఉంటుందంటే అది మిమ్మల్ని ఏ దారిలో నడవాలో ఆ దారిలో అది మిమ్మల్ని చేపట్టుకుని నడిపిస్తుంది అంత పవర్ ఉంది నాలెడ్జ్ కాబట్టి తెలుసుకోవాలి ఏమో వ్యక్తి మానవుడు ఎంతసేపటికి ఏం చేయాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని అలా ఉండకూడదు నేను ఏం తెలుసుకోవాలి అన్న లోక లోక జ్ఞా లోక జీవితంలో కూడా అలాగే ధార్మిక జీవితంలో కూడా నేను ఇంకా ఏ తీర్థాలు తిరగాలి ఇంకా ఏ క్షేత్రాలకు విజిట్ చేయాలి ఇంకా ఏ పూజలు చేయాలి ఏ మంత్రాలు చేయాలి అని అలాగా కొంతవరకు ఉంటుంది మొత్తం జీవితం అంతా అలాగే ఉండకూడదు నేనేమైనా తెలుసుకోవాల్సింది ఉందా అని ప్రశ్న వేసుకోవాలి ఉంది తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలి ఏవం శాస్త్రీయంగా తెలుసుకోవాలి ఏవం వివేకపూర్వకంగా తెలుసుకోవాలి అంతేగాని మళ్ళీ వాడెవడో అంధైన నీయమానాథాంధ అన్నట్టుగా తెలిసి తెలియని విడిమిడి జ్ఞానంతో ఎవడో ఏదో చెప్తుంటే దాని వెంట పోతున్నాను అన్నట్టుగా అయితే మీరేం తెలుసుకుంటారు ఏమీ ఉండదు తెలుసుకోవాలి అదే ఆయనకే ఏమీ తెలియబతే మీకేం చెప్తాడు అని పలానవాలు మా గురువు గారు పూజ స్వామి చెప్తూ ఉంటుంది పలా నవరు మీ గురువు గారు అని చెప్పారు ఆయన ఆయనతోటి అంటే ఆయన దగ్గర ఏమి చదివాడు మీరు ఆయన దగ్గర మేమేం చదవాలి మరి ఇంకా గురువు గారు ఏంటి మీకు అంటే దీనికి జనరల్ గురువు అని ఓ కేటగిరీ ఇంకా అందరికీ ఎవరు గురువు అనుకుంటే వారికి ఆయన గురువు నో నాట్ లైక్ మీరేదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గురువు అవుతారు తప్ప ఊరికే అలాగే విగ్రహాన్ని గుర్తుపెట్టినట్టుగా విగ్రహానికి ప్రతినిధి ఇట్ హ్యూమన్ సైకాలజీ ఈజ్ లైక్ దాట్ హ్యూమన్ బీయింగ్ వాన్స్ అన్ ఐడల్ ఐడల్ కావాలి ఐడల్ అంటే కొంచెం ఫిక్స్డ్గా ఉన్న ఐడల్ కదలకుండా ఒక చోట స్థిరంగా ఉన్న ఐడల్ ఇట్హాస్ హిక్స్ అడ్వాంటేజెస్ దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి వీడు అటువంటి ఐడల్ని వర్షిప్ చేస్తారు వీరికి అప్పుడప్పుడు కదిలే ఐడల్ని కొద్ది చోటు సంచారం చేసేటువంటి ఐడల్ని వర్షిందాన్ని వెరవుతుంది కాబట్టి ఓ మహాత్మను ఒకటి ఐడల్ చేసి పారేసి ఆయన కూర్చుని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టేసి ఆయన నెలలో మాలలు వేసేస్తే ఇంకేం కదులుతాడు మాలలు వేసేసి కాళ్ళేమో పళ్ళు ఏమోనో బకెట్లోనే పెట్టేసి ఇలా నీళ్లు తేనె అన్నీ పోసేసి పాలు పోసేసుకుంటే ఇంకెక్కడ కదులుతారో ఏమైనా ఇచ్చా ఏమన్నా అలా పడుగుంటాడు ఆయనకి దండలు వేసేస్తాం ఎత్తిపీ ఇవి చల్లేసే అవి చల్లేసి దండాలు పెట్టేస్తుంది అంటే యూఆర్ ట్రీటింగ్ హ్యూమ్ లైక్ అన్ ఐడల్ యూ వాంటెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడల్ ఐడల్లో వెరైటీ అనమాట ఐడల్ వర్క్షిప్లో వెరైటీ దానికి గురువు పేరు తగదు ఇది కాదు మీరు వర్షిప్ చేస్తే దట్ ఈజ్ నాట్ కాల్డ్ గురువు దాంట్లో గురువే ఉంది కాబట్టి శాస్త్రము ఆచార్యుని యొక్క ఉపదేశము రెండు కలిసి ఉంటాయి శాస్త్ర ఆచార్య ఉపదేశపూర్వకముగా ఏవం వ్యక్తి లేదా ఏవం వ్యక్తి అంటే ప్రకృతి పురుష వివేకపూర్వకముగా ఆత్మ అనాత్మ వివేకపూర్వకముగా మీరు తెలుసుకోవాలి ఇది ఆత్మ ఇది అనాత్మ అని వివేకపూర్వకంగా తెలుసుకోవాలి మట్టి మంచుదారా కలగా పథకం చేసినట్టమగారు పంచదార తీసుకొచ్చారు అయ్యగారు ఒకేజీ పంచదార ఆ రోజుల్లో పంచదార అంటే కోట చిన్నప్పుడు పంచదారంటే కోట ఈ పంచదార ఎప్పుడు వస్తుంది అని దానికోసం పడిగాపుడు మా అమ్మగారు దాన్ని పిలిచే ఏదైనా పంచదార ఎప్పుడు వస్తుందో కనుక్కురా అంటే నీకు అనిపించే అరమైలు దూరం ఉంది నేను వెళ్దాం మేము ఏదో ఆటలు ఆడుతున్నాం కాదురాన్నా పోనీ ఆటలు అయ్యాకనా వెళ్ళి పంచదార ఎప్పుడు వస్తుందో కనుక్కురా అంటే సరే ఇంకా ఆమె మాట కాదనిలేక కోడేస్తే అలా పరిగెత్తుకు వెళ్ళి వారమైళ్ళ దూరంలో ఉండేవాడు వాడు ఏమంటే పంతదారు ఎప్పుడు వస్తుందంటే పంతులు పోవనివాడు అంతేకాని చెప్పేవాడు కాదు అలా కాదురా మా నాన్నగారు కనుక్కోమన్నారంటే శుక్రవారం అడుగు అన్న అంటే వారికి తెలియదు అనమాట అది ఎక్కడో మండల తాలూకా అప్పట్లో తాలూకా అనేవాడు తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలి దీనికి సోషలిజం అని పేరు దిస్ ఈజ్ కాల్డ్ సోషలిజం తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి కోట వస్తుంది ఆ గ్రామానికి అది ఎప్పుడు వస్తుందో వాడికి తెలియదు వాడిని ఆ రోజుకి నేను అడగడానికి ముందు డెబ్బై ఇద్దరు అడిగి వెళ్ళాను నేను డెబ్భై మూడు మరి విసుక్కోమంటే విసుకోడు శుక్రవారం అడుగుకో అని విసుక్కున్నాడు సరే మళ్ళీ పరిగెత్తుకొచ్చి వాడు శుక్రవారం అడగమన్నాడు మళ్ళీ ఆ మామగారు గుర్తు రే శుక్రవారం ఒకసారి అడిగితారా వాడు అన్నాడు అప్పుడు పరిగెత్తుకొచ్చి అమ్మగారితో చెప్తే రూపాయి పావుల సంచి ఇచ్చే రే సో ఇలా ఉండేది ఆ రోజుల్లో ఆయన పాపం పెద్ద ఆయన కేజీ పంచదార పట్టుకొచ్చి భార్య ఇచ్చాడు ఆమె పెద్ద ఆమె వాళ్ళిద్దరూ వృద్ధులు నివసిస్తూ ఉండేవాడు ఇవి ఏం చేశారంటే ఈ పంచదారని కాఫీ పొడిన డబ్బాలో పోసారు ఈ డబ్బాలన్నీ ఒకలాగే ఉంటాయి సెక్టు ఈ పంచదార తీసిన కాఫీ పొడిన డబ్బాలో పోశారు కాఫీ పౌడర్ ఒప్పి పంచదార డబ్బాలో పోసారు మొత్తం శుభ్రంగా ఆత్మని అనాత్మతో అనాత్మని ఆత్మతో కలగాపలకని చేసి పెట్టారు పాయసం చేశారు పాయసం అలాగా ఉండదు సో ఇది అవివేకము అంటే అలా కలగాపలకం చేయకూడదు పురుషుల్ని ప్రకృతిని కలగాపలకం చేయకూడదు ప్రకృతి అంటే గుణముల యొక్క సమాహారము అది గుణముల యొక్క కలయిక ప్రజస్వత్వ సమౌకుండా మళ్ళీ మన ప్రకృతి పురుషుల దగ్గరలోకి వచ్చాం సో దేహము తమోగుణ కార్యము తమో గుణం నుంచి పుట్టింది దేహము చేతులు కాళ్ళు కర్మ కర్మేంద్రియాలు రజోగుణం నుంచి పుట్టాయి మనస్సు బుద్ధి తెలుసుకుంటూ ఉన్నాయిగా అయం ఘట అయం పట తెలుసుకుంటున్నాయి కాబట్టి అవి సత్వగుణం నుంచి పుట్టాయి ఈ రజసత్వగుణముల యొక్క సమాహారము ఈ దేహము ఇది ప్రకృతి దేహేంద్రియ మనస్సు సంఘాతము ఈ ముద్ద ఇది ప్రకృతి దీన్ని తెలుసుకుంటూ ఉన్నాను నేను చేతనుడని తెలుసుకునేవాడను నేను పురుషుడని అని పురుష ప్రకృతి వివేకం ఇది మేడా ఇది వస్తువు ఇది వస్తువు ఇది నేడా అంటే ఎలా తెలుసుకోద్దండి ఎడ ఇప్పుడు మీరు ఎడ ఎడారికి వెళ్ళారనుకోండి ఇది లేకుండా పెద్ద చెరువు కనుక ఆ చెరువులో నీళ్ళు ఎప్పుడూ అలాగ తరంగా వస్తూనే ఆ తరంగాలు తగ్గవు పెరగవు అలా వస్తూ ఉంటాయి ఎప్పుడూ అవే తరంగాలు అలా వస్తూ ఉంటాయి ఎప్పుడు ఆ చెరువు నీరు స్వచ్ఛంగా ఉంటుంది అసలు భారతదేశంలో చెరువు అంటే మురికితో ఉంటుంది కానీ ఈ చెరువులో నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఎప్పుడు ఇలా తరంగాలు వస్తున్నాయి వెంటనే మీరు తెలుసుకోవాలి ఇది ఎడ ఎండమా ఇది వయసక ఇదేమో ఎండగా ఎండ కాస్తుంది ఇది ఎండమావి అని తెలుసుకోవాలి మీకు ఎడారిలో ఎండమావి కనపడాలంటే మే నెల ఎండ ఎండ అక్కర్లేదు మే కూడా కనపడుతుంది ఎండ ఉంటే కనపడుతుంది ఎండకి వేడి లేకున్నా కూడా కొద్దిపాటి వేడున్నా సరిపడుతుంది విశక్తికి ఆ వేడి ఎక్కేసి మీకు ఆ ఎఫెక్ట్ కాబట్టి ఒకసారి మోసపోయినా రెండోసారి ఇంత మోసపోకూడదు స్పష్టంగా తెలుసుకోవాలి ఎండమాజి వేరు జలాశయము లేదు నీడ వేరు వస్తువు లేదు అని డిస్క్రిమినేషన్ తెలుసుకోవాలి సో అంతేగాని అస్తమానం అలా పొరపాటు పడుతూ ఉండకూడదు ఈ ప్రకృతి పురుషుడు కలిసి ఉంటాయి వచ్చిన కష్టం ప్రకృతి ఈ ఊళ్ళోనూ పురుషుడు ఆ ఊళ్ళోనూ ఉంటాయి ఏదో ఓసారి పొరపాటు పడతాం కానీ ఇంకా రెండోసారి పొరపాటు పడేడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి అత్యంత జాగవీకుడుగా ఉంటూ ఇది ప్రకృతి ఇది పురుషుడు ప్రకృతి ఎందు గుణములు వాటి యొక్క వాటి ప్రవృత్తులు వాటి చలనము అన్నీ ఉంటాయి కానీ పురుషుని ఎందు అదేమీ ఉండదు లైక్ పోగోస్తూ ఉంటుంది తర్థ పోగ ఆ పొగ అసూర్యకాంతి ఈ పొగ సూర్యకాంతిని కమ్మేసినట్టు ఉంటుంది కానీ పొగ సూర్యకాంతిని ఏమీ చెయ్యలేదు పొగని వ్యాపించి సూర్యకాంతి ఉంటుంది సూర్యకాంతి ఉండబట్టే మీకు పొగ కనపడుతుంది సూర్యకాంతి లేకపోతే పొగ ఉన్నట్టు కూడా మీకు తెలియదు పొగ సూర్యకాంతిని కమ్మివేయలేదు అలా అనిపించటమే సూర్యకాంతి పొగని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది పొగ వేరు సూర్యకాంతి వేరు అగరబత్తి వెలిగిస్తాయి అగరబత్తిలో మూడు అంశాలు ఉన్నాయి కడ్డి అగర ఆ కడ్డిగా ఉంటుంది కదా పొల అదో ఒక అంశము పొగ రెండవ అంశము గ్లో గ్లో మూడవ అంశం ఈ మూడులో పొగాలు పొల్ల ఒకే జాతికి చెందినవి గ్లో వేరే జాతికి చెందినది అగరబత్తి దీనికోసమే వెలిగిస్తాయి దేవుడి దగ్గర అగరబత్తి ఎందుకు వెలిగిస్తారంటే రే నాయన తెలుసుకో ఈ పూజ ద్వారా ఈ సత్యాన్ని నువ్వు గుర్తుపడుతూ నువ్వు పొల్లవి కావు పొగవి కావు నువ్వు పురుషుడవు గ్లో గ్లో యు ఆర్ తర్వాత ఈ పొల్ల వేరు మిగతా పొల్లలు వేరు కానీ ఈ గ్లో మిగతా గ్లోస్ కంటే వేరు కాదు ఈ పొగ వేరు మిగతా పొగలు వేరు ఇప్పుడు అగరబత్తి మా అగరబత్తి చాలా మంచిది అంటే అర్థం ఏంటండి దాని నుంచి వచ్చే పొగ మిగతా పొగల కంటే సుటీ లేదని అర్థం కొన్ని అగరబత్తిలు ఉంటాయి పొగే తప్ప ఏంటి కాబట్టి పొగలో కూడా భేదాలు ఉంటాయి ఈ పొగ వేరు ఆ పొగ వేరు కానీ పొగలు వేరు వేరు కొన్ని పొగలు పరిమళంగా ఉంటాయి కొన్ని పొగలు ఉంటే అక్కడ సూట్ ఆ కర్బల్ని డిపాజిట్ అవ్వడానికి తప్ప ఉపయోగపడదు కాబట్టి పొగలు వేరువేరు కానీ గ్లో వేరువేరు కాదు ఒక్క ఆ గ్లో ఎంత గొప్పదంటే ఒక పర్వతమత్త పర్వతం ఎత్తున మీరు అగరబత్తులని పోగేస్తే వాటన్నిటినీ కూడా తగలబెట్టగలదు ఆ గ్లో ఒక పర్వతం ఎత్తైన అగరబత్తులు కూడా ఆ గ్లోని అణిచివేయలేవు అయితే మీరు కనుక అజాగ్రత్తగా దాని నుంచి వచ్చి పొగే చాలు దాన్ని కప్పి వేయటానికి ఆ పొగ మీదే ఉంటుంది దృష్టి ఈ అగరబత్తి వెలిగించి వాడికి పొగ మీదే ఉంటుంది దృష్టి వాడికి ఆ గ్లో కనపడినా కనపడదు లైట్ కాబట్టి రెండు వేస్ట్ వర్క్స్ బోర్త్ వేస్ అంటే ఆ గ్లో ఒక కోటి అగరబత్తిల్ని అది సత్యమే దాని నుంచి వచ్చే పొగ ఆ గ్లోని కప్పేసి కనపడకుండా చేసేస్తుంది అది సత్యమే ఇది ప్రకృతి పురుష సమావేశం కాబట్టి ఆ ప్రకృతిని పురుషుల్ని ఆ ప్రకృతి సగుణము గుణములతో కూడి ఉంటుంది గుణములు అంటే సత్ప్రజిష్ణమో గుణములు వాటితో కూడి ఉంటుంది వాటి కార్యములు దానివల్లు మనకు తెలుస్తూ ఉంటాయి పురుషుడు సర్వమును ప్రకాశింపజేయవాడే తప్ప పురుషుడకు గుణ సంబంధము లేదు అని ఇంతటి వివేకంతో తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమైపోతుంది వాడు ఎలా ఉన్నా సర్వథా వర్తమానం రసభూయోభి జాయతే వాడికి ఇంకా పునర్జన్మ లేదు ఇది చరామ జన్మ జీవన్ముక్తుడైపోయినాడు ఇంకా మళ్ళీ వాడు దేహాన్ని పెట్టడం తెలియదు బాగా తిరిగి మళ్ళీ తల్లి గర్భాన్ని పడడం లేని ఉండవు అంటే వాడికి సంసార బంధం పూర్తయిపోయింది అలా చెప్తారు పునర్జన్మ లేదు అని చెప్తారు ఇప్పుడే జీవన్ముక్తుడైపోయి ఉంటాడని అభిప్రాయం రసభూయోభి జాయతే సర్వధావర్తమానవుకి సర్వధావర్తమానం ఒకటి అంటే ఇది తెలుసుకున్నవాడు బ్రహ్మచారి అనుకోండి లేదా గృహస్థు అనుకోండి లేకపోతే వానప్రుష్ఠుడు అనుకోండి లేకపోతే సన్యాసి అనుకోండి ఎవరికి ఏమవుతుంది అది పెద్ద విషయం కాదు వాడు బ్రహ్మచారైనా గృహస్థైనా వానప్రుష్ఠుడైనా సన్యాసి అయినా కూడా వాడు జీవన్ముక్తుడే జీవన్ముక్తుడే సపోజ్ ఇది తెలిసిన వాడు బ్రాహ్మణుడో క్షత్రియుడు ఏదో అయ్యాడు అనుకోండి ఏదైనా వాడు జీవనముక్తుడే వాడు భారతీయుడో లేకపోతే జర్మన్ వాడో లేకపోతే ఆస్కా వాడు ేచ్ఛుడు ఇవ్వడం బ్రెజిల్ వాడు అయ్యాడు అనుకోండి అయినా కూడా వాడు జీవన్ముక్తులే వాడు కుర్రాడనుకోండి పెద్దవాడు కాదనుకోండి అయినా జీవన్ముక్తులే వాడు పెద్ద వయస్సులో వచ్చిందనుకోండి ఈ జ్ఞానము వాడు జీవన్ముక్తులే వాడు పురుషుడు అనుకోండి స్త్రీ అనుకోండి పురుషుడైనా జీవన్ముక్తులే స్త్రీ అయినా జీవన్ముక్తురాలేదు అది సర్వథా వర్తమానం వశిష్ఠుడు పురోహిడు దత్తాత్రేయుడు అవధూత శ్రీకృష్ణుడు భోగి సుకుడు త్యాగి జనకుడు శ్రీరాముడు మహారాజుడు కానీ అందరూ కూడా జ్ఞానులేేతే జ్ఞానిన సమా విష్ణో భోగి సుఖస్త్యాగి నృపౌ జనకరాఘవ పురోహిత వశిష్టాద్యా అని గుర్తున్నాడు సర్వేతే జ్ఞానిన సమా జ్ఞానులందరూ కూడా సముదయం శ్రీకృష్ణుడు చూస్తే ఏదో ఒక ప్రసాదము సకల భోగాలు అనుభవిస్తున్నట్లుగా కనపడుతుంది శుకుడు చూస్తే అవ అవధూత ఆయన ఇద్దరూ కూడా సమానంగా జ్ఞానము ఎందుకంటే ఆత్మ జ్ఞానం పొందినవాడు ఫలానా చోట ఉంటాడు ఫలానా విధంగా ఉంటాడు అనేటువంటి సందర్భం లేదు అనేది లేదు అంటే అర్థం ఏదన్నమాట జ్ఞానము ఈ జ్ఞానం అంటే వివేక జ్ఞానం ఆత్మ అనాత్మ వివేక జ్ఞానము దీనికే ప్రకృతి పురుష వివేక జ్ఞానము ఈ వివేక జ్ఞానము ఉన్నవాడు వాడికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఫ్రీ అయిపోతాడు దేని నుంచి ఫ్రీ అయిపోతాడు జాతి నుంచి ఫ్రీ అయిపోతాడు బ్రాహ్మణ క్షత్రియ ఎట్సెట్రా బర్త్ వచ్చేటువంటి ఎప్పలేషన్స్ బర్త్ నుంచి వచ్చేటువంటి ఉపాధులు ఏమైతే ఉంటాయో వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు ఒకడు సమాధి ఉంటుంది వాడు మనస్సు సమాధి ఏకాగ్రం అవుతుంది ఇంకొకటి చాలా చంచలంగా ఉంటుంది వీడు ఫ్రీ అయిపోతాడు రెండింటి నుంచి ఫ్రీ అయిపోతాడు మనస్సు యొక్క చంచలత్వం కానీ ఏకాగ్రత కానీ హిరుకం సుఫ్రీ ఒకడు పండితుడై ఉంటాడు ఒకడు పామురుడై ఉంటాడు హిరుకం సుఫ్రీ ఫ్రం బోత్ వర్ణాల నుండి ఫ్రీ అయిపోతాడు ఆశ్రమాల నుండి ఫ్రీ అయిపోతాడు సృతుల యొక్క విధులు ఉంటాయి వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు స్మృతి యొక్క నియమాలు ఉంటాయి వాటి నుంచి ఫ్రీ అయిపోతాడు ధర్మ అధర్మముల నుండి ఫ్రీ అయిపోతాడు దుఃఖముల నుండి ఫ్రీ అయిపోతాడు ఫ్రీడమ్ స్వాతంత్రం నసభూయోభిజాయితే అటువంటి జ్ఞానులు క్వచిత్ శిష్ట క్వచిత్ భ్రష్ట ఒకచోట ఇప్పుడు ఈ జ్ఞాని హరే కృష్ణ వాళ్ళతో కలిసేడనుకోండి గజ్జ పెట్టి హరే కృష్ణ నామాన్ని అయోధ్య వెళ్ళాడనుకోండి తిరగేసి హరే రాము చెప్తాడు కాశీ వెళ్ళాడనుకోండి నమశివాయు చెప్తాడు ఎక్కడైనా సంతర్పణ అవుతుందనుకోండి వాళ్ళతో పాటు హరిని కలిసి భోజనం చేస్తాడు ఎక్కడైనా క కళ్ళుపాకలో కళ్ళు తాగుతాడని అనుకోకూడదు కళ్ళుపాకలో వాళ్ళు ఎవరైనా పిలిచారనుకోండి వెళ్ళి వాళ్ళతో ఇస్తుంది చక్కగా ప్రేమగా మాట్లాడొస్తారు ప్రభుత్వం వాళ్ళు అజ్ఞానం చేసి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనుకోండి ఆ జైల్లో వాళ్ళకి ప్రేమగా ఇవ్వాలి మంచి మాటలు చెప్తారు వినోబాబు బాబాయు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టారు ఆయన ఈ జైల్లో ఉన్న ఏం చేయాలి ఇంకా పనే వీధిలో ఉంటే అన్నీ ఇప్పుడు అంతా ఫ్రేయడమే ఆ జైల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ సమావేశాలు ఎవో ఉంటాయి దాంట్లో ఏదైనా మాట్లాడితే ఒకడు కొంచెం తెలుసు వాడు మాట్లాడితే అందరూ వింటారు ఎవరవాళ్ళ జైల్లో పెట్టినప్పుడు ఆయన జైల్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి భగవద్గీత పాఠ మొదలు పెట్టాడు చెప్పు మొదలు పెడుతుంటే ఆ జైల్లో కొంత చదువుకుని జై ఏదో తప్పు పని చేసి జైలుకు వచ్చినవాడు ఒకడు వాడు షార్ట్ హ్యాండ్లో దేవుచ్చిన వాడు వాడు రాయడం మొదలు పెట్టాడు మరాఠీలో ఏం చెప్తుంటే ఆయన వాళ్ళు రాసింది అదంతా ఒక పుస్తకం ఈనాడు భగవద్గీత మీద అత్యంత ప్రామాణికమైన గ్రంథాల్లో ఒకటిగా తయారైన గీతోపన్యాసములు వినోబాహావే దాన్ని తెలుగులో పెద్ద మనిషి ట్రాన్స్లేట్ చేశాడు పేరు గుర్తులేదు చాలా చక్కటి ట్రాన్స్లేషన్ ఉంది ఇంగ్లీష్లో కూడా ఎవరో ట్రాన్స్లేట్ చేశాడు ప్రపంచ ప్రఖ్యాతి గ్రంథములలో అదొకటి జైల్లో పెడితే నష్టం ఏమి వచ్చింది బాలగంగాధర్ తెలక్కారు అండమాన్ జైల్లో కూర్చొని గీతారహస్యము అనే ఉద్గ్రంథాన్ని రచించారు అక్కడ ఉన్నవాళ్ళకి పాఠాలు చెప్తూనే ఉద్గ్రంథాన్ని రచించారు గీతారహస్యం వరల్డ్ ఫేమస్ కాబట్టి ఈ విధంగా ఎక్కడున్నా డజంట్ మ్యాటర్ సర్వథా వర్తమానం క్వచిత్ శిష్ట క్వచిత్ ఆయన ఎక్కడున్నా సంపూర్ణం జగదేవ నందనవనం ఫరీడం వచ్చేస్తుంది మొత్తం జగత్తే ఎక్కడున్నా నందనవనమే నేను కోసం కాశీలోనే ఉండక్కర్లేదు కొంతమంది ఇల్లు వాకి వెలు కాశీలో ఉంటారు కాశీలో ఉంటే శివుడు చచ్చిపోయేప్పుడు చెవులో ఏదో ఊదుతాడు అని అరే ఇప్పుడే ఊముతచ్చు కదా అప్పటిదాకా ఇప్పుడే నువ్వు ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఈయనే శివుడు అని ఆయన పదాలను ఆశ్రయించి ఆయనను నాకు నమశివాయ మంతరం ఉపదేశించండి అంటే ఆయన జాతీయ దగ్గరికి గురించి చెవులో చెప్తాడు లేదా నువ్వు మైకు పెట్టి చెప్పడే అయిపోయాయి దీనికోసం చచ్చిపోయేదాకా ఆగడం ఎందుకు చదవనేదే లేకుండా అయిపోతుంటే జ్ఞానము చేత ఎనీవే సో సంపూర్ణం జగదేవ నందనదు నందనవం సో సవేత కల్పద్రుమ ఇది కల్పవృక్షము ఒక చెట్టుంది నాకు తెలియ వెళ్తే తెలుస్తుంది ఓ చెట్టుంది ఇది కల్పవృక్షము పేరు పెట్టుకున్నారు ఎవరో మహాత్ముడు ఇది కల్పవృక్షం రాంది ఇంకా అక్కడి నుంచి అది ఒక ప్రథ కింద ఆ ప్రథ ఎలా ఉంటుందంటే ఇది కల్పవృక్షము దాన్ని కాపాడుతూ ఉంటాం ఆ సినిమానికి వెళ్ళాను అక్కడ ఇది కల్పవృక్షంలో చాలా భద్రంగా కాపాడుతున్నారు అయిపోయి మేమందరం కూడా ప్రదక్షిణాలు చేసి వచ్చేసాం మామూలుగా వచ్చేస్తుంటే ఆ రాత్రికి ఎక్కడో తోట మకాన్ చేసి భోజనం చేద్దామని ఆ మకాలు చేసి కూడా భోజనం చేసి భోజనాలు పెట్టిన తోట ఖాళీ స్థలం దాని కంచె కంచెంటే మొక్కలు ఆ గోడ ఒక కాంపౌండ్ లాగా ఉంటుంది కదా కంచె ఉంది అంటే మొక్కలతో కంచెలు కట్టుకునే వాడుకోరు మొక్కలు పెంచే మొక్కల వరస అదే కంచె మీరు గోడ కట్టక్కర్లే ఏ మొక్కలను చూస్తే అక్కడ కల్పవృక్షం ఉన్నాయి కల్పవృక్షం అక్కడ కల్పవృక్షం దాని చుట్టూ ప్రదక్షిణాలు దానికి పూజలు చూస్తే ఇక్కడ కంచె అంటే ఆ ఏరియాలో అది ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి మనకి నేపాల అంటారు చూడండి నేపాళ వృక్ష నేపాళ చరిత్రను ఎప్పుడైనా ఉన్నారని నేపాళ బడితే అన్నారు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయి నీళ్ళు కూడా పెరుగుతూ ఉంటాయి సో కల్పవృక్షం అది కల్పవృక్షంలో ఉంది అది కల్పవృక్ష వృక్షం లేదు అన్ని చెట్లు కల్పవృక్షం లేదు సర్వేపు కల్పం ద్రుమాహ సో బికమ్స్ ఫ్రీ అయిట్ ప్లేస్ లేకపోతే ఏమిటి ఇప్పుడు కల్పవృక్షాన్ని దర్శించాలనుకోండి ఏం చేయాలి రైలు వచ్చి ఢిల్లీలో దిగి మళ్ళీ కాది అక్కడ ఎక్కడికి వెళ్ళాలి సర్వేపు కల్ప ద్రుమా అవే కల్పవృక్షం అంటే జ్ఞానికి ఫ్రీడమ్ గాంధం వారి సమస్త వారి నివాహ ఎక్కడ నీరుంటే అది గంగాజలం లేదు ఎక్కడ నీరు ఉంటే అదే లేదా ఇప్పుడు మీరు ఇది గంగా జలం అని చెప్పేసి నేను ఎవరైనా నీరు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి అది మీరు తాగేసారనుకోండి దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది అలా కాకుండా మీ ఇంట్లో మీరు చక్కగా ఫిల్టర్ చేసుకుని అలాగా స్పార్క్లింగ్ అలాగా స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి అది గంగాజలం కాదని మీరు అనుకుంటున్నారా ఎందుకు కాదు ఫ్రీడ ప్రతిదానికే ఒక సందర్భం ఉంటుంది కానీ ఇక్కడ జ్ఞానికి ఇప్పుడు గంగాజరం కావాలంటే ఆయన కాశీ వెళ్ళాలా అక్కడ ఇది స్వచ్ఛమైన ఇదే గంగాజలం ఇప్పుడు కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజలం ఇలాగే ఉంటుందిగా ఇప్పుడు ఆ స్వామీజీ ఇదిగో కాశీ నుంచి తెచ్చేమో అన్నారు ఇదే నేను అంటున్నా ఇదే గంగాధరం మీరందరూ పాఠం అయిన తర్వాత మెట్టి మీద ఏమన్నా చదువుతున్నారా ఇదే గంగాధరం ఏమీ చదువుకోవాలి అక్కడ స్వచ్ఛమైన మీరే గంగాజలం సర్వం అంటే జ్ఞానికి సర్వథా వర్తమానం అవుతాయి అనే మాటను నేను అనేక రంగా అనేక రకాలుగా నేను మీకు వ్యాఖ్యానం చేశాను పుణ్యా సమస్తా క్రియా అన్ని క్రియలు పుణ్యములే వాకింగ్కి వెళ్ళాడనుకోండి జ్ఞాని అది అది పుణ్యమే ఎందుకని సర్వం బ్రహ్మ మనం చుట్టు తిరిగి వచ్చామనుకోండి మనం ప్రదక్షిణం చేసేసాం శంకర్లా మాట్లాడినారు సో ఆత్మాం గిరిజామతి ప్రాణా సహచరా ప్రాణా శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సర్వా గిర నితుల నడకల ప్రదక్షిణ సంచారపదో ప్రదక్షిణ విధి పేర్కా ఎక్కడెక్కడికి నడిచి వెళ్తే అది ప్రదక్షిణమే ఒక అభి కోటలు కొనుక్కోవడానికి హెరిటేజ్ షాప్కి వెళ్ళొస్తే ప్రదక్షిణ అయిపోయింది ఎక్కడెక్కడ నడిస్తే అదే ప్రదక్షిణ అని ఆ విధంగా అంతటి మహోన్నత స్థితిలో జ్ఞానం ఇంకా భాష యహం యథోక్త ప్రకారేణ వ్యక్తి ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో ఈ విధంగా అంటే అర్థం యశోక్త ప్రకారేణ విధంగా అంటే వివేకపూర్వకముగా తెలుసుకుంటాడు ఎవరిని పురుషం పురుషుణ్ణి తెలుసుకుంటాడు పురుషుణ్ణి తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటాడు లోపల తెలివి ఆ తెలివిని తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవాలి ఈ దేహము నేను ఈ మనస్సు నేను అనేది అజ్ఞానం నుంచి బయటకొచ్చి ఆ తెలివియే నేను సాక్షాత్ అహమితి సాక్షాత్తు ఆ తెలివియే నేను సాక్షాత్తు అంటే ఏమన్నా తెలుస్తున్నాండి కంటితో చూసి తెలుసుకునేది కాదు అది మనస్సుతో సంకల్పించి కాదు సాక్షాత్తు అంటే అనుభవపూర్వకముగా ఆ తెలివిగా నిలిచి ఉంగుటయే దానిని తెలివిగా అనుభవము అనుభవము అనుకుంటే వెనుక భవము ఉటే వెనుక కన్ను వెనుక మనస్సు వెనుక ఉండుక భూ సప్తాయాలు కాబట్టి కన్నుకి కన్నుయై మనస్సో మనహ మనస్సునికి మనస్సై కన్నుకు వెనుక చూపు చూపునకు చూపుగా మనస్సునకు మనస్సుగా ఉండుట తెలివి ఉండుట అది సాక్షాత్ అంటే అదే పురుషుడు ఎత్సాత్ పరోక్షాత్ బ్రహ్మ ఆ సాక్షాత్ చైతన్య అనుభూతి ఏదైతే కలదో అనుభవము అది ఏ బ్రహ్మ కాబట్టి నేను అని పురుషుడు నేను మరి ఇంకా ప్రకృతి ప్రకృతించ యథోక్తం అవిద్యాలక్షణం ప్రకృతి పైన చాలా వివరంగా చెప్పి ఉన్నాము ఆ ప్రకృతి యొక్క లక్షణం ఏమిటంటే అవిద్య అంటే అవిద్య ఎలా ఉంటుంది అవిద్య ఎలా ఉంటుందంటే మీరు ఇది నేను ఇది నాది అని అది ఆ రకంగా ప్రకటన అవుతూ ఉంటుంది ఇది నాది ఇది నేను ఇది నాది ఇది నేను ఇది అంతా అవిద్య ఇది కండువా ఇది దేహము కాదు అలా కాదు ఇది నేను ఇది నాది అవిద్య జ్ఞానం అయితే ఎలా ఉంటుంది ఇది కండువా ఇది దేహము నేను సాక్షిగా నిలిచి ఉన్నాను చాలా సింపుల్ వడ్ల గింజలో బియ్యపు గింజ ఎవరి థింగ్ ఈస్ దే కాబట్టి ఈ విధంగా ప్రకృతి అవిద్యాలక్షణ ప్రకృతి అంటే అవిద్యారూపంగా ఉంటుంది నాకు తెలియదు అన్నట్టుగా ఉంటుంది ఎవరైనా వచ్చి మాకు తెలియదండి లేదా మాకు తెలియదు అన్నారంటే తెలియదు తెలుసుకుంటే తెలుస్తున్నాయా అబ్బాయి మేము చాలా అల్పులో మాకు తెలియదు అని ఇంకే మనం ఏం చేస్తామండి తెలుసు తెలుస్తున్నట్టు అయితే అబ్బాయి మేము అల్పులో అయోధ్యలో ఉండి మాకేం తెలుస్తుందండి అంతా మీకే తెలుస్తుందండి అంటే అరే కాదురా మరి అంతా నాకు తెలుస్తున్నాను నువ్వు అన్నందుకైనా నా మాట వినోక్కసారి విను నువ్వు నీ ప్రొటెస్టేషన్స్ అన్నీ మానేసి నేను ఒక్క మాట అంటాను విను నువ్వు తెలుసుకుంటే నీకు తెలుస్తుంది ఇదొక ఇదొక ఇదొక పరిహార వెళకూలం జనాలకి అదే మేము అల్పలో ఉండి అయోధ్యలో ఉండి మాకేం తెలుసుకుందాం తెలుస్తుంది అయితే ఇంకేమి ఊరుకోండి నాకు భోజనం పెట్టిస్తే నేను వెళ్ళిపోతాను సత్సంగం భారతదేశ సత్సంగం అమెరికాలో వాళ్ళకు పాఠం చెప్తామని వెళ్తే మాకు క్వశ్చన్స్ నువ్వు ఇంత దాకా ఒక్క మాట కూడా నేను చెప్పలేదు నువ్వు వెళ్ళలేదు నీ క్వశ్చన్స్ ఏది కూర్చో పాఠం చెప్పాలి వాళ్ళకి పాఠం చెప్తుంటే మధ్యలో నాకు డౌట్ ఉన్నా డౌట్ పాఠంలో డౌట్ అనే మాట ఎత్తేడంటే బయటకు పంపిస్తాడు కూర్చోం మరి నా డౌట్స్ వెళ్తే అదే సాయంకాలం సెషన్ ఉందిరా బాబు దానికోసం అప్పుడు అడుగుతుంది సత్సంగానికి వెళ్తే మీరు క్వశ్చన్స్ రాసి పెట్టాలి అంటే రాసి పెట్టాలి ఎప్పుడు చెప్పాలి క్వశ్చన్స్ అన్నీ అదే అందుక ఇక్కడ ఎవర పాఠాలు చెప్పి చెప్పి ఉన్నాను కొంచెం అలసటగా ఉంది పదకొండు అయింది సత్సంగం ఏదైనా ప్రశ్నలు అడగండి రా అంటే మాకేం తెలుసునండి స్వామీజీ అడగడానికి కూడా మాకేం తెలియదు మేము అజ్ఞానమో అయోగ్యమో మీరే ఏదైనా చెప్పండి అంటే నేను ఏళ్ళ రెండు వేల అధ్యాయులకి అయోధ్యులకి వెళ్ళి చెప్పను కానీ వాళ్ళు పెట్టిన భోజనం మాత్రం చేస్తాను వద్దుంటనే చెప్తాను ఏం వెళ్ళకూడవా పరిహాసమా అది ప్రశ్న అడిగితే చెప్తానంటుంటే మేము గవ్వలు వేసి ప్రశ్నలో చెప్తామంటే క్యూలో నిలబడి డబ్బు ఇచ్చి మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను మీరు ప్రశ్న అడగండి గవ్వలు వేసి నేను సమాధానం చెప్తాను ప్రశ్నకి వంద రూపాయలు మీరు అందరూ క్యూలో నిలబడతారు మా మేనత్త కొడుకు పెళ్ళి ఎప్పుడు ప్రశ్న ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే అవిద్య విద్య యొక్క ధోరణలు ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అవిద్య మీ స్వరూపం కాదు మీకు అవిద్య తెలుస్తూ అబ్బాయి మాకేం తెలియదండి అని తెలుస్తోంది కదా అంటే మరి మాకేం తెలియదని తెలుసుకున్నవారు మీరు అవుతారు తప్ప తెలియని వారు మీరు కాదు కనుక అవిద్య ఆ అవిద్యకి అనేక వికారాలు ఉంటాయి గుణై స్వ వికారై సహా అది ఈ అవిద్య అనేది చీకటి అవిద్య అనేది చీకటి ఇప్పుడు చీకటిగా ఉందనుకోండి ఏం చేయాలి చీకటిని మీరు అవిద్యని చీకటితో పోల్చి చూసుకోండి చీకటిని ఏం చేయాలి చీకటిని చీపురు పెట్టి తుడిచి బయట పారపోసి రా వెళ్ళి వీడు కర్మవాది చీకటిని పోగొట్టాలంటే చీకటిని చీపురు తీసుకొని తుడి చేసి బయట పారపోసి వస్తే పని అయిపోయాయి అంటాడు కర్మతోటి చీకటి పోతున్నాయా ఇంకొకళ్ళు అంటాడు కూర్చుని దేవతను ఉపాసన చేస్తే చీకటి పోతుంది చేయించి చూస్తాను పోతుందేమో ఇవన్నీ తెలివిలేని మాట చీకటి పోవాలంటే ఏం చేయాలంటే దీపం వెలిగిస్తే చీకటి పోతుంది చిన్న దీపం వెలిగిస్తే చాలు చీకటి పోతుంది చిన్న దీపము కూడా పెద్ద చీకటిని పోగొట్ ఇప్పుడు నేను చెప్పింది నేను ఏదో పరిహాసం కోసం చెప్పాను అనుకోవద్దు లోకంలో కర్మతోటి మేము మోక్షాన్ని పొందుతామనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చీపురు గట్ట కొంచెం పెద్ద సైజు చీపురు తీసుకుంటే చీకటిని తిరిచేసి అవతల పారయొచ్చు అన్నటువంటి వాళ్ళే ఇంకా ఉపాసకులైతే చెప్పనక్కర్లేదు అవి ఉంటాయి అలా ప్రయోజనాలు వాటికి చీకటిని పోగొట్టాలంటే చిన్న దివ్యే వెలిగిస్తే చాలు చిన్న దివ్య వెలిగించాలంటే వాడు వేదవేత్త అవ్వాలా బ్రాహ్మణుడు అవ్వాలా క్షత్రియుడు అవ్వాలా ఏమిటి అవ్వాలంటాక వాళ్ళు దివ్యం వెలిగించి చీకటిని పోగొట్టడానికి వాడి కులం ఏమిటి వర్ణం ఏమిటి వర్గం ఏమిటి వాడి సన్యాసం వాలా గృహస్థం అలా చెప్పండి దీపం వెలిగించడానికి ఎవడైనా పర్వాలేదయ్యా చీకటితో పోల్చుకోవాలి అజ్ఞానం మీకు అజ్ఞానం ఉండదు మరి పోగొట్టు నేను మరి ఇంకెందుకు ఆలు ఎలాగా నివర్తితాం అభావం ఆపాదితాం విద్య విద్య అని కాదు విద్య అని ఉండాలి ఇక్కడ విద్య అని పడింది ఫస్ట్ మిస్టేక్ ఇన్ గీత ప్లస్ బుక్ ఏవో మిస్టేక్స్ ఉంటాయి పాపం వాళ్ళు చాలా ఇంత నాకు ఇంత దాకా మిస్టేకే కనపడలేదు ఇప్పుడు విద్య ఉంది నాకు విభక్తి జ్ఞానం ఉన్నవాళ్ళని కనుక విద్య కాదు విద్య అని చేసుకుంటా కాబట్టి తెలుగు పుస్తకంలో విద్య ఉంది కదా చూసారా మరి అంటే ఇక్కడ చూసే స్టైప్ కొట్టేయడం కాకుండా ఆలోచించి చేయాల్సి ఉంటుంది విద్య ఇప్పుడు నివర్తిత ఈ చీకటిని మీరు అవతల తోసే ఇచ్చుడారు అవతం నివర్తి నివృత్తి చేసే ఇచ్చుడా నివృత్తి చేయడం అనేది ఏమిటి అభావం ఆపాదితం లేకుండా చేసేవచ్చు చీకటిని లేకుండా చేసే ఇచ్చు ఎలాగా దివ్య వెలిగిస్తే పోడానము చేత ఈ అవిద్య అనే చీకటిని మీరు తరిమి వేయవచ్చును ఇట్ ఈస్ పాసిబుల్ మళ్ళీ క్లాసులో అదే రేపు క్లాసులో పూర్తి చేస్తాం ఓం పూర్ణమ పూర్ణమిద పూర్ణ పూర్ణమిదక్ష్యత పూర్ణశ్ పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యే ఓం శాంతి